జీవితంలో ప్రభు చేసిన మేలుని ఏ విధంగా కొత్త కూడా నేను కలిగి ఉన్నానంటే నాకు ఫస్ట్ ఫస్ట్ శానదే కదా నా పరిస్థితి కూడా దాదాపుగా అది ఏం అదే పరిస్థితి అన్నమా బైబుల్ మొదటి సొన్యలు గ్రంథం ఎట్లా తర్వాత మనం డిస్కస్ చేసుకుని అనుకున్నా సార్ సందర్భం సో అందరి మధ్య ఒక డెబ్బై ఫ్రెండ్స్ ఎట్లా అన్నట్టుగా మాట్లాడుకుందాం అయితే ఒక మాట సొమ్మలు రంగము రెండో మొదటి రన్నము రెండో అధ్యాయము ఎందో వర్తించారు అండి కనబడుతుందా ఏంటి దరిద్రులను దరిద్రులను అధికారులతో అధికారులతో కూర్చో కూర్చుండబెట్టుకును మహిమగల మహిమ గల సింహాసనము సింహాసనము స్వతంత్రింప చేకును వారిని వారిని మట్టిలో నుండి మట్టిలో నుండి ఎత్తువాడు ఎత్తువాడును లేమిగల వారిని పెంటొప్ప మీద పెంటొప్పండి లేవనెత్తువాడును ఆయనే ఆయనే ఈ యొక్క చాలండి దేవుడికి మహిమ కలిగి దాకా ఈ వాక్యం నా జీవితంలో అక్షరాలుగా నెరవేరిందనమ్మా నా జీవితంలో రైట్ నేను చాక్లెట్లు తర్వాత ఓకే రైట్ మీరందరు మంచి వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఓకే అలవాటు చేసేవాళ్ళు ఎవరుంటే పిల్లల కొంచెం అలవాటు చేయకుండా చూడండి నేను ఒక భయంకరమైనటువంటి క్లుప్తులు చూపుతాను నాది పెద్ద చరిత్ర క్లుప్తంగా రెండు మాటలు చెబుతాను నా గురించి నా పేరు వేర వెంకట కనక దుర్గా రాంబాబు మా నాయన వీరాజనే స్వామి పూజారి అంత మాత్రమే కాదు టైలరీ పని చేస్తాడు ప్లస్ నాటు వైద్యం చేస్తాడు అవన్నీ కాకుండా భూత వైద్యం కూడా చేస్తుంటాడు మా నాయన అలాంటి భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబంలో నేను పుట్టాను మేము సంతానం మా అమ్మకి మా నాయని ఇద్దరు అక్కాయిలు తర్వాత నేను పరిస్థితులు బాగానే ఉన్నాయి అక్కడ అక్కడ అక్కడ చూస్తున్నాను ఓకే మొత్తం చెప్పాలంటే టైం జరుగుతుంది ఈ రాత్రి అయితే మళ్ళీ తెల్ల అయితే పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకోకుండా మా పరిస్థితులన్నీ తారుమారు మా అమ్మకి మా నాయనకి మధ్య వచ్చిన మనస్పర్ధలను బట్టి ఆయన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండేవాడు కాదు ఎప్పుడు ఆయన అందరికీ దేవుడు అయ్యాడు మాకు మాత్రం శాపం అయ్యాడు అమ్మా చూడవడు అందరూ వెళ్తా ఉండేవాడు వైద్యం చెప్పాడు అట్లా అనుకున్న బ్యాడ్ హ్యాబిట్స్ బట్టి దొర అలవాళ్ళ అలవాట్లను బట్టి క్షద అలవాట్లను బట్టి వాళ్ళిద్దరి మధ్యప్పుడు గొడవ జరుగుతూ ఉండేది మేము చాలా చిన్నపిల్ల నాకు దాదాపు ఎనిమిది సంవత్సరాల వయసులో వాళ్ళిద్దరు కూడా నేను కొట్లాడుకొని విడాకులు తీసుకొని దూరం అయిపోయారు ఆ టైంలో మా అమ్మగారు మమ్మల్ని రమ్మంటే మా నాన్న మీద ఎక్కువ ప్రేమ చేత మా పెద్ద నేను మా నాయన దగ్గర ఉన్నాను మా రెండు మా మా ఇద్దరు రెండో మధ్యలో అమ్మ మా చిన్నక్క మా అమ్మతో కూడా వెళ్లిపోయింది ఎందుకును మా నాయన మీద ఎందుకు మాకు ప్రేమ తెలియదు కానీ అంతే కొన్ని అర్థం ఉంది అయితే కొద్ది రోజులు అట్లా ఉన్న మా నాయన ఒక వివాహం చేసుకున్నాడు మా మారు తల్లి ఆమె రావటాన్ని బట్టి ఆమె పెట్టే బాధలు తట్టుకోలేక మా పెద్ద అక్క చచ్చిపోయింది ఏంట్రుందా చచ్చిపోయింది ఇక నేను ఉన్నాం మా నాయన దగ్గర అక్కడ మా అక్క ఆ తర్వాత ఆమె కూడా రెండు సార్లు కానులు వచ్చి దానికి తెలియక చిక్నవ తినేసేసి వైద్యం తెలియక ఆమె చచ్చిపోయింది అంటే ఆ రోగం ఉందన్న సంగతి తెలియక ఆమె చచ్చిపోయింది ఇక మిగిలిన ఎవరంటే మా అమ్మకి మా నాయన పుట్టిన వాళ్ళు నేను అక్కడే మిగిలిన మా మారు తల్లి ఆమెకు కొడుకు పుడితే నేనుంటే ఆ కొడుక్కి ఎక్కడ ఆస్తి తగ్గిపోయిపోద్దు అని చెప్పేసి అని ఎట్లయినా నన్ను ముదుర్చుకోవాలని రెండు సార్లు చంపడానికి ప్రయత్నం చేసింది రెండు సార్లు చంపేయడానికి ప్రయత్నం చేసింది ఎప్పుడు ఈ యేసు ప్రభు ఈ దేవుడు నాకు తెలియదు మాకు తెలియదు ఆయన ప్రణాళిక ఆయన ఆయన ఉద్దేశం ఆయన చిత్తం ఏంటో నా జీవితంలో తెలియదు అయితే ఆ రెండు సార్లు కూడా దేవుడు నన్ను తప్పించాడు తప్పించేది ఇక ఆమె అనుకుంది ఇక ఈ ఎట్లయినా పోయేటట్టు లేడు వదిలేటట్లు లేడు అని మా నాయనకో అరథ పెట్టింది అవయో నీకు నేను కావాలో నీకు కొడుకు కావాలో తెలుసుకో వాడుంటే ఈ పంపలో నేను నేను వెళ్ళిపోతా నా కొడుకుని చూసుకో నేను ఉండాలంటే వాడు ఉండొద్దు వాడు వెళ్ళిపోవాలి ఆయన చెప్తే ఏం చేయాలి అర్థం కాక మా నాయనట్లా ఏడ్చుకొని నా వైపు ఆ వైపు చూసి ఇతను వెళ్ళిపోరా అన్నాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాది చిన్న వయసు నాకు బాగా చదువుకోని ఆశ ఉండేది కానీ చదువుకోవడానికి అవకాశం లేదు మా మారు తల్లి మార్పిచ్చేసేమంటే మా నాయన నాన్న స్కూల్ మార్పిచ్చేసేది అయిన తర్వాత చదివాడు ఆరో తరగతి కష్టంతో ముగ్గురు వ్యక్తుల సహాయంతో చదివా కష్టపడి ఇక ఆరుతోనే నా చదువు బంద్ అయిపోయింది ఇక నాకు చదువు లేదు ఏం లేదు చదువు సంగతి దేవుడే ముందు బతికేదే కష్టమైపోయింది ఇప్పుడు ఇంట్లో మా నాయన పొమ్మన్నాడు ఎక్కడ పోవాలో తెలియదు ఉన్నంత వరకు ఆమె అన్నం పెట్టి ఒకట అన్నం పెట్టక ఇక ఎన్నో రకాలైన మమ్మల్ని అవన్నీ చెప్పడానికి సమయం లేదు ఇక ఏం చేయాలో అర్థం కాక ఒక్క జత బట్టలో క్యారీ బ్యాగ్ లో కవర్ లో పెట్టుకుని బయలుదేరేది ఎక్కడికి తెలియక మా నాయనోళ్ళు ఎనిమిది మంది సంతానం ముగ్గురు అప్పచెల్లు ఐదు రంగదమ్ములు ఐదుగురికి నేను ఒక్కడే కొడుకుని మా నాయనోడికి ఐదు మందికి ఒక్కనే కొడుకునాను నేను పుట్టిన చాలా కాలం తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు అప్పటి వరకు వాళ్ళందరూ నన్ను చాలా బాగు చూసుకున్నారు అంటే నా పది సంవత్సరాల వయసు వరకు నేను చాలా మంచిగా హ్యాపీగా బ్రతికాను పది సంవత్సరాల తర్వాత నా పరిస్థితి పారుమారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళ దగ్గరికి పోతే ఆ కన్న లేదు మాకెందుకు పోరావు బాబు వాళ్ళకి తర్వాత పిల్లలు పెట్టారు ఇక నా లేదు వాళ్ళకు కూడా మాకే గతి లేదు నీకు ఆడ బాబు నువ్వు చిన్నోడివింది వల్ల ఏం ఉపయోగం మాకు పోరానీయన ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా నన్ను వసారు పరిమేశారు ఎక్కడ పోవాలో తెలియదు అట్లా కాని మా మేనత్వాడు దగ్గరికి పోయి అక్కడ ఉందామని వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు పొలాల్లో పని చేయించుకునేవాళ్ళు వాళ్ళు బరిగొడ్లుంటే ఆ గొడ్డుల దగ్గర నన్ను కేటల్ బాయ్ లాగా అవన్నీ నేను గొడ్డును కాసుకొచ్చేవాడిని ఆ బర్రెలు కాసేవాడిని అక్కడ పని చేసినంత వరకు అంత అన్నం పెట్టారు కడుక పదకొండు సంవత్సరాల వయసు నుంచి ఒక నిక్కలు కానీ ఒక సొక్క గానీ నాకు ఎవరు తీసేయలేదు ఇప్పటి వరకు నేను ఇప్పుడు ఏమైతే కలిగి ఉన్నాను అన్నీ కూడా నా ప్రభు ప్రభుని బట్టి నేను పొందుకున్నాను నా దేవుడే నాకు సప్లై చేస్తా ఉన్నాను ఆ తర్వాత వాళ్ళకి పని లేనప్పుడు ఆ బరిగొడ్డేది మేము కాసుకుంటాం ఎందుకు అనవసరంగా అన్న పెట్టాలా అని చెప్పేసి వాళ్ళు పోరా అని అనుకుండా నీ అయ్యి అట్ట అంటాడు మీ అందరు గాలనా వాళ్ళు అనేది భూతులు తడతా ఉండేవాడు మీ మంచి వాళ్ళు కాదు మీ అయ్యి కాదు మీ మంచి వాళ్ళు కాదు మీ అమ్మ మంచిది కాదని చెప్పేసేసాన్ని వాటిని అట్లా మాట్లాడుతుంటే నాకు బాధేసేది మా అమ్మ మా నాయన్న మంచిగా ఉంటే నేను ఎందుకు వచ్చేవాళ్ళు కాదు వీళ్ళక్కడ తెచ్చేవాళ్ళు కాదుగా ఇక్కడ రెండో తేడా వెళ్ళిపోదాం అని చెప్పేసేసాను వెళ్ళిపోదా వాళ్ళు బయలుదేరితే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఎక్కడ పోతావో ఇందా ఇది పది రూపాయలు ఉంచుకో అని ఇచ్చినాడు కూడా లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయోమయమైన పరిస్థితి అయినా అలాగే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు గురి గమ్యం లేని ప్రయాణాన్ని జీవితంలో ప్రారంభించాను ప్రారంభించాను అలా సాగిపోతా ఉన్నా ఆశ్రయము ఆదరణ స్నేహము అని కోరుకున్న ఆ రోజుల్లో నాకు రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు ప్లాట్ఫార్ నాకు నివాసంగా మీలేదు ఆ రైల్వే స్టేషన్లోను బస్ స్టేషన్లోను కోడుకోవటం బాగా ఆకలేస్తా ఉండేది తిప్పటానికి ఏమి ఎవరు లేరు అడగటానికి కూడా అమ్మబాబు తరిమేశారు మా అమ్మ ఎక్కడుందో నాకు తెలియదు ఇప్పుడు లేదు అయిన వాళ్ళే తరిమేసినప్పుడు ఇంక బయట వాళ్ళు ఎవరు కడతారు అర్థం కాని పరిస్థితి ఒక పక్కన ఆకలి చచ్చిపోతా అడుక్కనైనా తినరా అని తొందర పెడతా ఉండేది మనస్సాక్ష్యము నువ్వు సాగునైనా సావు కానీ అడుక్కోవద్దు అని ఇట్లాంటి పని ఎప్పుడు చేయలే కదా నువ్వు ఇప్పుడు దాకా వద్దు అడుకోవద్దు అని చెప్పేసేసాను ఏం చేయలేదు అర్థం కాదు ఆకలి మంట తట్టుకోలేక అలా చేయిజాపి అడుక్కుంటే అగ్రంపై పావలా ఆటానా చారానా ఇచ్చేవాడు నాకు ఎందుకు సరిపోయే కదా దానికి అట్లా ఎన్నో తిప్పులు పడుతు వచ్చా ఆకలి తట్టుకోలేకపోయిసార్లు చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు దొంగతనాలు ఏం కాదు ఆహారం అట్లాగా కొంతమంది దగ్గరికి వెళ్తేనేమో ముఖం మీద పెట్టుకుంటే వాళ్ళు పోరా తోడుకి వ్యాపారం అయిపోయింది పో పని చేసుకో అనేవాళ్ళు ఏ పని చేత కాదు మా చిన్న ఏ పని చేత కాదు అట్లాగని చెప్పి వేసే అడుక్కోవటం ఆకలే తట్టుకోలేదు అడుగుంటేనేమో వాళ్ళు కొంతమంది కొడుతున్నారు అయ్యో ఏంది ఇది అని చెప్పేసి అని అట్లా బాధపడుకుంటాం అలా పిచ్చోళ్ళకి తిరుగుతూ ఉండేవాళ్ళు కొన్ని కొన్నిసార్లు హోటల్లో పని చేసుకుందాం అని చెప్పేసి ఆ కప్పులు కట్టడానికి పని చేస్తే నాకు ఏదైనా అన్నం పెడతారు కదా అని చెప్పేసి అనుకోతే రెండు మూడు రోజులు అయిన తర్వాత అరే మంది ఎక్కువైపోయింది అది కోరా అనేవాళ్ళు అయ్యా నేను అన్నం పెడతా నీ కాలు పెట్టుకుంటే అన్నం పెట్టండి అయ్యా నాకు జీతం వద్దాయా డబ్బులు వద్దాయా అన్నం పెట్టండి అంటే చెబితే అర్థం కాదనని మేడమే చేసి కోసేసేవాళ్ళు కనీసం వాటర్లో కప్పులు కడుక్కొని బతున్న అవకాశం లేదు అలాంటి పరిస్థితులు ఏం చేయలేదు అర్థం కాదు పిచ్చు రోడ్డు మీద తిరుగుతావాళ్ళు ఎంతకి పైనుంచి తల కాలిపోయేది చెప్పు లేక కాలు కాలిపోతుండే మధ్యలో ఆకలి అన్నం లేక ఆకలి కడుపు కాలిపోతావు ఏం చేయాల పిల్లాలి చెక్కనొచ్చి పడిపోయి మళ్ళా శక్తి వచ్చినప్పుడు లేచి పోతా ఉండేవాడిని ఆ వీధుల్లో కొంతమంది మా ఊరు వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు మాకు ఎదురు పెడితే అయ్యో పాపం అమ్మ సరే లేకపోతే పెట్టి అయ్యో పాపం అయ్యో పాపం అన్నవాళ్లే కాని అయ్యా అంత మద్దతు తింది కాని రానాయన అని ఎవరో పిలవాల ఏ ఊరు పిలుచు అలాంటి దయనీయమైన దుర్భరమైన జీవితాన్ని జీవిస్తావు అలా రోడ్ల మీద నడుచుకుంటూ పోతున్నప్పుడు బాగా ఆకలేస్తా పరిస్థితి ఆ రోడ్ల మీద ఆ చెత్తలీలు పెంటెబ్బలు ఎగబడి కనబెడితే వాటి మీద కుక్కలో మేకలో ఆవులు పందులు కొట్టుకుంటూ ఆ పడేసిన ఆ చెత్త కోసం అవి చూసినప్పుడు నాకు కూడా ఏమైనా దొరుకుతాయనని పరిగెత్తుకుని వెళ్ళి వాటిని తరిమిసేసి ఆ పారేసినటువంటి వ్యర్థ పదార్థాలు ఏంటి అది ఏలుకొని శుభ్రం చేసుకుని అవి తినిపోయి కుళాయి తోలిపోయి నీళ్ళు తాగేవాళ్ళు కొన్ని కొన్నిసార్లు అక్కడ కూడా నేను దొరికినాయి కాదు ఏం చేయలేదు అర్థం కాని పరిస్థితి కొన్ని కొన్నిసార్లు ఆగే ఆకలి ఆ షాపులు కట్టేసిన తర్వాత అరువుల మీద పడుకుంటే పడుకుందామని పోతే బైక్ మన చలి కప్పుకుంటాకే దుప్పుడు ముక్కునేది కాదు దజ్ గజ్ మా వడుకుంటాం అట్లా నిద్ర పట్టేది కాదు ఆకలికే నిద్రపెట్టేది కాదు ఇంకో పక్క చలి మరో పక్క బావులు వచ్చి కుట్టేస్తా ఉండే అట్లా నిద్రపట్టి నిద్ర పట్టుకుని అలాగే కుక్కలాగా ముడుక్కొని పడుకుంటే అర్ధరాత్రి ఒంటిగా అంటారు రెండు గంటల సమయంలో ఆ కానిస్టేబుల్ వచ్చేసి పోలీసు వాళ్ళు కొట్టి అయ్యి ఇక్కడ పడుకోకూడదు పొరపో అని పని చేసేది పక్క నిద్రస్తా ఉండేది పక్క ఆకలి మరో పక్క చరి మేషను అర్థం కాక ఏడ్చుకుంటా ఆ వీధుల్లో పడి తిరుగుతా ఉండేది కొన్నిసార్లు ఆ రోజుల్లో నాకు ఏమనిపించింది ఎందుకు నేను బతికాను ఎందుకు నేను పుట్టాని లోకంలో ఎందుకు బ్రతుకుతున్నాను ఎవరి కోసం ఎందుకు బ్రతకాలి చచ్చిపోతే బాగుండు కదా నాకు ఎందుకు ఈ జీవితం నా శాపగ్రస్తుడు భూమికి బరువు నా లాంటుడు భద్రతానికి అర్హుడు కాదు నేను చచ్చిపోతే మంచిది అని పదకొండు సంవత్సరాల వయసులో అమ్మానైనా తెచ్చి పెడతాంటే తిని ఆడుకుంటూ పాడుకుంటూ రోజుల్లో నా బ్రతుకు భారం అయిపోయినా జీవితం విరక్తి కలిగి చచ్చిపోతే బాగుందని తుదిలో నేను తీసుకొని చచ్చిపోవాలని ఆలోచన కలిగినప్పుడు మా అక్క జ్ఞాపకానికి వచ్చింది ఓహో ఈ బాధలన్నీ పడేది పడకుండా ఉండేదానికోసమే ముందుగా మా అక్క నేను కూడా మా అట్ట దగ్గరికి పోతే నాకు కూడా ఈ రోజుతో ఈ బాధలన్నీ ఈ కన్నీరు ఈ ఆకలి ఈ భక్తులు దరిద్రం అంత ఉండదు ఇక ఈ రోజుతో పోయింది ఎట్లాగైనా సరే నేను బతకూడదు ఈ రోజు నేను చచ్చుకోవాలని తీర్మానం తీసుకుని అనేకమైన ప్రాంతాలు ఆ రైల్లో బడి తిరిగాను చాలా నాది స్టోరీ నేను మురించేస్తాను అక్కడి నుంచి చివరికి విజయవాడలో జరిగిన సన్నివేశం చెప్తున్నా ఆ కృష్ణా దగ్గరికి ఆ నదులో దూకినా చచ్చిపోతా దాని మీద రైల్వే బ్రిడ్జి ఆ రైలు వచ్చినప్పుడు దాని కింద పడినా చచ్చిపోతా ఎలాగైనా నేను చచ్చిపోవాలి నేను బ్రతకూడదు నాకు వద్దు ఈ జీవితం అని చెప్పేసి నేను చచ్చిపోవడానికి వెళ్ళినప్పుడు ఆ కృష్ణా నది దగ్గర కృష్ణా డెల్టా కొన్ని వేల ఎకరాలు నీళ్లు లెఫ్ట్ కెనాల్ దగ్గర కొంతమంది లోకల్ దగ్గర పనిచేస్తున్నారు అలాంటి దూరంలో నేను దూ అక్కడ నీళ్లు లోకల్ దుంచుంటాయి కాబట్టి నీళ్లు స్టోర్ ఉంటాయి అక్కడ దూకుతామని చెప్పేసి నాకు నిలబడ్డాను అలా అంత దూరంలో పని చేస్తారు వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ దూకాను అనుకోండి వాళ్ళు వస్తారు నన్ను పైకి చేస్తారు నన్ను దీతారని ఆ నిలిపోయినా దూకుతామని అలా ఉంచున్నాను కొద్ది నిమిషాలు మాత్రమే నా ముందు చచ్చిపోదనుకుంటే కానీ చచ్చిపోవాలంటే నేను భయం వేస్తుంది దానికి అవకాశం తుకున్నాను వచ్చేది ఎత్తుకుంటాను దరిద్రమైన బొత్తుకు బ్రతికేదానికంటే చుచ్చు పొత్తేనే మంచిదని భయం వేస్తుంది ఏడ్చుకుంటూ అక్కడే నిలబడి ఉన్నా దగ్గరలో ఎవరు లేరు నేను ఎప్పుడు కూడా ప్రేమించని వెదకని ష్టపడని దేవుడు అప్పుడు నాకు తెలీదు తర్వాత నాకు తెలిసి వచ్చింది ఆయన నన్ను దర్శించాడు ఆ సమయంలో ఒక మానవాతీతమైన స్వరాన్ని నేను విన్నాను నువ్వు చనిపోకర్లేదు నీ కొరకు నేను చనిపోయా నేను నేను బ్రతికిస్తా నేను నేను బాగు చేస్తా ఈ మూడు మాటలు నువ్వు చనిపోర్లేదు నీ కోసం నేను చచ్చిపోయాను నిన్ను నేను బ్రతికించాను నేను బాగు చేస్తాను ఆ మాట ఎవరు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు చుట్టూ చూసేది ఎవరు కనపడలేదు నాకు ఎవరు కూడా వచ్చిన సువార్త చెప్పినోళ్ళు లేరు ప్రభువు నమ్ముకో అని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా నాకోసం ప్రార్థన చేసిన ప్రార్థన చేసిన ఉన్నారేమో కానీ నాకు తెలియదు నా కోసం ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఎవరు లేరు నాకు నా ప్రభు నన్ను దర్శించిన ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాట విన్నప్పుడు నా శరీరం అంతా వణిగిపోయాను నా హృదయంలో గొప్ప నెమ్మది కలిగింది ఆ సమయంలో చిన్న కోరిక నా జీవితంలో కలిగింది అనమాట నేను ఎట్లాగో చచ్చిపోతాను చచ్చిపోయేది అనుకున్న కోరిక ఏంటంటే మా నాయను వాళ్ళ అక్క ఆమె తర్వాత మా నాయను గుట్టాడు ఆమెకి కాస్త అంత మీద కదా ప్రేమ కాకపోతే మా నేనమామను బట్టి అక్కడ ఉండలేకపోయినా నేను ఏములైతే నాకేమిలే ఆమెను ఒకసారి చూసి వచ్చి మళ్ళీ నేను చచ్చిపోదామని అనిపించింది ఆ రోజుల్లో భయంకరమైన శాతపడ శక్తులు చేత పీడించబడుతున్నప్పుడు ఎవరో చెప్పారు ఆ ఫాదర్ గారి దగ్గరికి పోతే ఎన్నో ప్రయత్నాలు చేశారు అమ్మ నేను బాగు చేస్తాడమ్మ ఆ ప్రభు ఆయన ప్రార్థన చేస్తాడు ప్రభు బాగు చేస్తాడు ఎవరో చెప్పంగా ఆమె పోయి అలా బాగుపడింది ఆమె ఒక్కటే ప్రార్థన చేసుకుంటూ ఉంది నేవంటే కాస్త ప్రేమగా ఉంటుంది ఆమెను చూడాలనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు నా పరిస్థితి అంతా ఏం జరిగిందో చెప్పినప్పుడు ఆయన గట్టిగా నా అవతారం ఎందుకంటే జుట్లంతా పెరిగిపోయి వండ్లు కట్టుకుపోయి బట్టలన్నీ చిరిగిపోయి ఏంటి ఒక అమ్మని మట్టి కొట్టుకుపోయి దుర్వాసం వస్తూ ఉండేది అప్పుడు ఈ పరిస్థితి చూసి గట్టిగా కౌగులించుకొని బాగా ఏడ్చింది ఆమె ఏడుస్తుంటే నేనే నేనేచుకుంటేనని చూసి ఆమె అప్పుడు చెప్పిందామా మీ అమ్మ మీ నాయన మా మాట వినలేదురా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు బతికి వాళ్ళు బతుకులు నాశనం చేసుకున్నారు కనీసం మీరైనా మా మాట వినగా ఆ ఏసఐ నువ్వు చచ్చిపోకర్లేదు ఏసై నేను బతికిస్తాడా నేను బాగు చేస్తానా ఏసై ప్రార్థన చేస్తున్నా అయ్యా ఏసఐ ప్రార్థన చేసుకుంటే నేను బాగు చేస్తాడు అయ్యా ఆయన చెప్పినప్పుడు నాకు లేదు ఈ దేవుడు మన దేవుడు కాదు ఒక రకమైన అహంకారం నేనెవరికో అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ దేవుడు నేను మనకు దేవుడు మరి చాలా మంది ముప్పై కోట్ల మంది దేవుళ్ళు దేవరులు ఉన్నారు ఈ దేవుడు ఎంతమంది ఏం చేయాలి ఒక్కడే ఏం చేస్తాడు ఈ దేవుడు మనకు దేవుడుగా దేవుడుకో తక్కువ కోల వాళ్ళకి దేవుడు నాకు అక్కర్లేదు అని చెప్పేసి అనేటువంటి అహంకారంతో కానీ ఆమె చెప్పినప్పుడు నాకు ఊటే అనిపించింది నేను బతికిస్తాడయ్యా నిన్ను బాగు చేస్తాడరా అర్థం చేసుకోయ్యా అని చెప్పినప్పుడు నాకు ఆ విజయవాడలో విన్న మాట జ్ఞాపకానికి వచ్చింది అప్పుడు నాతో నేను చెప్పాను ఇట్లా జరిగిందని ఆయన ఎవరు కాదు నాయన ఏ సయ్యా నీతో అని చెప్పి చెప్పినప్పుడు అప్పుడు నాకు ఇష్టం లేకపోయినా ఎవరైతే నాకేం లేగు చేస్తాను అని అడగా నాకు అది కాదు అని అనుకొని వాళ్ళతో పాటు నేను ప్రార్థన చేయటం మాకు నుంచి మొదలుపెట్టాను అంతే నా వచ్చి రాని ప్రార్థన నా ప్రభు విన్నాడు నా జీవితంలో నన్ను కందించాడు నన్ను క్షణించాడు నా మీద శాపాన్ని తొలగించాడు నా పాపాన్ని పొట్టివేశాడు కనకరించి నాకు ప్రాణభిక్ష పెట్టాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆత్మగే నీ అన్ని నాకు రక్షణ మార్మల్స్ అవన్నీ తెరవదు నాకు ఒకటే నేను చచ్చిపోకుండా నన్ను నాకు సహాయం చేశాడు ప్రభు నన్ను బతికించాడు అందుకే వంద నేను ఈ రోజున బతికి ఉన్నానంటే ఆయన దయ ఆయన కృప ఆయన ప్రేమ ఆయన కరుణ కటాక్షమే తప్ప వేరే ఏమీ లేదు ఏమీ లేదు ఆ రకంగా యేసు ప్రభు అలాగే ప్రాప్తం చేస్తూ ఉన్నప్పుడు ఇంతవరకు ఎవడు నన్ను దగ్గరికి రానలేదు ఆ ప్రాప్తం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్క అవకాశం నాకు దగ్గర అవుతూ నేను అడగకపోయినా దగ్గరికి తీసుకుంటా ఉన్నాను దాని సహాయం చేస్తూ ఉన్నారు అలాగా ఆ తర్వాత లారీ కొద్ది మూడు రెండు మూడు నెలలు వాళ్ళ దగ్గర ఉండి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక లారీ మీద క్లీనర్గా జాయిన్ అయ్యాను లారీ క్లీనర్గా వెళ్ళి అలాగే డ్రైవింగ్ నేర్చుకొని అలాగే డ్రైవర్ని అయ్యి భారతదేశంలో దాదాపుగా మొక్క భావం తిరిగి చేశాను మూడు వంతులు తిరిగా అలాగే లారీ మీద నేషనల్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నప్పుడు రోజు ప్రభువారు నాతో మాట్లాడారు తొమ్మిది వందల తొంభై ఏడు మే ముప్పై తారీఖు నాడు నా కుమారుడా సేవ చే ఆ రోజు ఆ ప్రభు మాట లోపడి అంటే నేను ఆ రోజు కూర్చొని లారీ మీదే కూర్చొని ఆలోచన చేస్తున్నా ఆలోచన చేస్తున్నా ఎంత మేలు చేశాడు ఒప్పుడు నా బతికేంది ఎప్పుడో చచ్చుకోవలసిన నాశనం అయిపోవలసిన ఏంది నా బ్రతుకున్న పరిస్థితి ఏంది అనేది ఇంత మేలు చేసిన ఏసైకి ఏమి ఏదో ఒకటి ఇచ్చిన రుణం తీర్చుకుందామని ఏదో ఆయనకి ఇద్దామని ఆలోచన చేస్తున్నా రుణం తీర్చుకుందామని అప్పుడు ప్రభు మాట్లాడు కదా ఆకాశము భూమి అందున్న సమస్తము నాదే నువ్వు నాకు ఏమిచ్చి నా రుణం తీర్చుకుంటావు నాకు ఏమిచ్చేదానికి నీ దగ్గర ఏముంది నా సేవ చేయి నా సాక్షిగా వచ్చి పుట్టి ట్యాక్సీ అయితే సరిపోద్దా సావులో అప్పుడు తీర్మానం చేసుకున్నా సరేనయ్యా నేను బతికినంత కాలం నీకు సాక్షిగా బ్రతుకుతానయ్యా నీ సేవ చేస్తాను స్వామి అని ఆ రోజు తీర్మానం తీసుకుని ఆ లారీ ఉద్యోగం మానేసేసి యేసు ప్రభు సేవ చేయటం మొదలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు సహాయం చేస్తా ఉన్నారు ఆ సేవ ఆ రోజు ఆ తీర్మానము ఆ సమర్పణ ఈ రోజున ఇంకో మా ప్రియులందరితో కూడా కలిపి కలిసి మీ దగ్గరికి వచ్చి ఆయన చేసిన మేలు చెప్పేదానికి సహాయం చేశాడు ప్రాణం ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు ఎంత దూరమో ఎంత కష్టమైన భారమైన నాకు కష్టం పెద్ద లెక్క కాదు ఎందుకంటే చిన్న వయసులోనే కష్టం అంటే ఏంటో తెలియని వయసులోనే కష్టం అనిపించారు ఇప్పుడు నాకు కష్టం అనేది ఏమీ ఈ బాడీని దేవుడు అన్ని రకాలుగా మాకు నన్ను అనుకూల పరిచయం చేశాడు మార్చేజేసాడు ఇప్పుడు నాకు బాధ కష్టము ఆకలే నాకు పెద్ద లెక్క కాబట్టి ఏ పరిస్థితికైనా ఎక్కడికైనా సరే పోయే దేవుని సుమార్త ప్రకటించాలి ప్రభుత్వం చూపించాడు అలాగా దేవుడి సేవల ముందుకు సాగుతున్నాను జ్ఞాపకం చేసుకోండి దేవునికి కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్పటం కాదు ఏం చేయాల ఆయన మందిరానికి వెళ్ళాలి ఆయన మందిరానికి వెళ్ళాలి తర్వాత ఆయన మందులో ప్రార్థన చేయాలి మందులు కానీ ఇంట్లో కూడా ఆ తర్వాత యేసు ప్రభు మన జీవితంలో ఏం చేశాడు అసలు ఆయన ఎవరో ఏమై ఉన్నాడు ఆ స్వార్థ అందరికీ చెప్పాలి చూడండి ఆ తర్వాత దేవుడు మనం కష్టపడుకుంటున్నాం మనకి ఇచ్చిన సంతాదు మనం దేవుని సదులో కానిపించి ఆయన గనపరచాలిండే దశంభాగం కాదు దేవుడు ఎంత దీవిస్తే అంత ఇవ్వండి నీకు ఇవాళ వంద రూపాయలు చేయకొండే నీకు ఓపు ఉంటే నీకు మనసు ఉంటే ఒక ఇరవై రూపాయలు ఒక ముప్పై రూపాయలు దేవుడికి దేవునికి ఎంత ఇచ్చినారో తీర్చుకోవాలి అసలుగా తొందర పరిస్తే మన భద్రతాగా ఉండదు కాబట్టి మొన్న దాంట్లో ఎనిమిది శాతం దేవునికి ఇచ్చి కొంచెం మనం పెట్టుకుంటే దేవుడు మనకు కావలసిన ప్రతి అవసరం తెలుస్తాడు ఈ రకంగా ఎల్లప్పుడూ ప్రతి విషయంలో కృతజ్ఞత స్థుతులు ప్రభువు చెల్లిస్తూ కృతజ్ఞతని హృదయంతో ప్రభు మహిమ కోసం మనం బ్రతకాలి అలా బ్రతికితే నీకు ఏమి కావాలో అన్ని కూడా నీ దగ్గరకు వస్తే నీకు ఇస్తాడు దేవుడు అంటే అర్థం కాలా నీ ఇంత నష్టం ఉండదు కష్టం ఉండదు ఏముండే అర్థమైందా నీ పాడి నీ పంట నీ పిల్లలు ఉండే నువ్వు చేసే పని దేవుడు జీవిస్తూనే ఉంటాడు మధ్యలో కష్టం బాగా ఇరుకులు ఇబ్బందులు వచ్చినా అవి పెద్ద లెక్క ఏం కాదు వాటిని తప్పించేస్తాడు నేను దీవిస్తూనే ఉంటాడు భయపడాల్సిన అవసరం లేదు సంతోషంగా ఉండాలి ఎప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉండాలా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఆయన సరిగ్లో ప్రార్థన చేసుకోవాలి ఆయనకు కొత్త ఆస్తులు అప్పుడు మన జీవితం గొప్ప ఆశీర్వాదం ఉంటుంది దేవుడు ఈ మాటలు మనకు ఆశీర్వాదంగా మార్చును దాకా మాకోసం కూడా మీకోసం మీ పెద్ద కోసం ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకా నేను వాడుకోవాలని అనేకమైన ప్రాంతాలు తీసుకుని వెళ్ళి ఆయన స్వార్థ ఆయన రక్షణ ఆయన ఏంటి ఆయన సాక్షిగా బ్రతకాలని మాకోసం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి ఓకే ప్రార్థన చేసుకుందాం మీ పేరు చెప్పండి నా పేరు మనిషి ఆ వీర వెంకట దుర్గా రాంబాబు అని చెప్పే కదా ఆ పేరు వల్ల నా బతుకు వల్ల ఏ ఉపయోగం లేదు అప్పుడు నా ప్రభు ఆ బ్రతుకును మార్చి రండి ఓ దైవ జనుడు మార్ మనసు పొంది ప్రభుత్వ నమ్ముకున్న తర్వాత ఓ మాస్టర్ ఏం చేశాడంటే వనే సీము అని పేరు పెట్టాడు వనే అంటే ఏంది అది అర్థం ఏమిటంటే ఉపయోగపడేవాడు అని లేకపోతే ప్రయోజకుడు అని నేను ఎతకాల బతున్నాను నాకు తెలియదు అట్టను నాకు ఏ రోగం లేదు అంటే ఎప్పుడు పోతాం గ్యారంటీ లేదు గ్యారంటీ ఉంది కానీ కానీ బతికినంత కాలం కూడా ప్రభుకి మహిం కాలంగా బ్రతకాలి నలుగురికి ఉపయోగపడాలా అనేది నా ఆశ అనమాట ప్రభుమారుణ్ణి ఉపయోగించుకో వాడుకోన సేవలు దీవించున్నాయన అని చెప్పేసి మీరు ఒక మాట జ్ఞాపకం ప్రార్థన చేయండి సరేనా అంత ప్రేమలమ్మకమైన గొప్ప తల్లి పచ్చు భారతి సాయి బీ తలసిన తల్లి రిమారుడు డానియల్ గారు గృహంలో ఈ రీతిగా విశ్వాసులతో గురించినటువంటి యొక్క సలివిని బట్టి అవకాశం బట్టి సందర్భం బట్టి పొందాలి చూస్తున్నాం సేవా పరిచరలో మా తల్లి మరిస్మస్ ద్వారా గొప్ప సాక్ష్యాన్ని మేము వినగలిగిన్నాము మా యొక్క హృదయాలకు మా యొక్క వృధా నీళ్ళకి చూసుకోపోయినట్టుగా సాక్ష్యండి మా తండ్రి ఏలాంటి వారి పరిస్థితులైనా ఏ సందర్భమైనా పెట్టి కఠిన పరిస్థితులు ఏదైనా కష్టము ఎదురైనా వచ్చండి మీ వైపు మీ తట్టు తిరిగితే మీరే తండ్రిగా ప్రభువుగా రక్షకుడుగా ఉంటావనే ఒక నిజమైన సత్యాన్ని తెలుసుకుని ఉపయోగపడే సంఘపాపరి ఎల్లప్పుడు అతండి తన జీవిత కాలం అంతేవా తంగా ఉన్నట్లు ఆయన బిడ్డను ఆశీర్వదించని ఆయన ఏ ప్రాంతంలో సౌహార్దీకరణ జరిపిస్తారో అట్టి ప్రాంతంలో అన్ని కూడా ఈ మహిమార్గమై అవి కట్టబడుతకులు ఈ నిరీక్షణలో యొక్క విశ్వాసంలో అభివృద్ధి పడుతకులు ఆ సంగంలో ఆ వ్యక్తులను కుటుంబము పిల్లలను పెద్దలను మీరు ఆశీర్దిస్తారని గమనించున్నాము మా తల్లి మా ప్రవ్వా ఉదయ కాలం నుండి మా తండ్రి ఈ సమయం వరకు మీ యొక్క తాతదలో మమ్మ ఉంచారు మేము చేసిన ప్రతి ఉపకాలను బట్టి మీకు వంద లక్షల చేయలేము కానీ మీకు వందల గా జీవించగలం అతి కృతజ్ఞత మా జీవితంలో మా ప్రతి ఎల్లప్పుడు ఆనందించుడు ప్రభువులందు ఎల్లప్పుడు ఆనందించుడు మరలా చెప్పు ప్రభువులందు ఆనందించుదని ఈ యొక్క వాక్యము మా జీవితాలకును మా హృదయములు నాటబకులు అతి విశ్వాసతలో మేము కల్పవాటకులు పూర్తం దయచేయము ఇక్కడికి చేరిన ప్రతి పెద్దవారిని పిల్లలను మా తి పటిష్టమైనటువంటి మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మరి ప్రతి ఒక్కరి బాధ్యతగా పండించి ఈ దినం మేము ఒక విత్తనాన్ని ఒక ప్రాంతంలో నాచున్నాము అది పెరిగి పెద్ద ఫలబరితంగా ఉండి నలు మూల విస్తరించుటలో వ్యాభింప జీవితకులు వృద్ధి పొందిటలు ఈ యొక్క పరిచర్యలో ప్రతి ఒక్క బాధ్యతను ప్రతి ఒక్క కారు వహించాలని నేను అడుగుతున్నాం మా తండ్రి నేను చేసిన ప్రతి విషయంలో మాతండ్రి పొందనాలి నేను చేసిన ప్రతి ఉపకారం ఆశీర్వాదాన్ని బట్టి ఒక కృపను బట్టి నడిపంపులు బట్టి కొంతనాలు చెల్లెస్ రాత్రి కలసీలు మాట్లాడారు అందరినీ ఆశీర్వించుకొని మీరే మహిమా గనక ప్రభావం పొందు మరి మొబైల్ ఏ సూత్రిస్తున్నాము ప్రార్థించి వేడుకలు చున్నాము కదా ఈ కరెంటు గా అది కొంచెం మిగ్రేట్ అవుతుంది కదా అది కట్ చేశారు కదా